శ్రీగురుభ్రో నమో హరి ఓం గణానా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృన్ నోతు సాదనంగిపతసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా క్షేత్రం చాపి విేత్రుభారత క్షేత్రేత్రర్త జ్ఞానం మతం మమ ఇకడ విచారము చాలా గభీరమైనది క్షేత్రజ్ఞుడు అంటే ఈ క్షేత్రమును తెలియవాడు తెలియవాడు అంటే భోగించడమే భోగమనే అర్థం తెలియట అంటే భోగించుట ఎప్పుడు భోగము జ్ఞానరూపంగానే ఉంటుంది మీకు రుచి చాలా బాగుంది అంటారు అంటే రుచి తెలిసిందే అని తెలిసిందే సుఖమవుతుంది తెలిసినదే దుఃఖమవుతుంది తెలియకపోతే సుఖము కాదు దుఃఖము కాదు కనుక భోగము అనేది తెలియటపై ఆధారపడి ఉంటుంది కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును తెలియచూ ఉన్నవాడు తెలియచున్నవాడు అంటే క్షేత్రములో సుఖదుఖములను భోగించువాడు క్షేత్రజ్ఞుడు ఇప్పుడు క్షేత్రజ్ఞంలో క్షేత్రంలో ఉండే సుఖదుఖాలని భోగించేవాడు అని అన్నప్పుడు క్షేత్రజ్ఞుడు జీవుడు అయిపోతుంది పరిచ్ఛున్నుడు అవుతాడు అల్పుడు జీవుడు అవుతాడు సంసారి అవుతాడు అదే సంసారం అంటే సుఖదుఖ భోగమునకే సంసారము అని పేరు సంసారం అంటే ఇంకా మరి వేరే ఏమీ లేదు యొక్క భోగమే సంసారం కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటే సంసారి అవుతాడు అంటే జీవుడు అని కూడా అనొచ్చు కానీ మరి ఏమిటి శ్రీకృష్ణుడు ఎలా చెప్తున్నాడు క్షేత్రజ్ఞాపి మాం విద్ధి నన్ను క్షేత్రజ్ఞుడను అని కూడా తెలుసుకో అని చెప్తున్నాడు అంటే అది కూడా తెలుసుకుంటే అభిప్రాయం ఏంటంటే క్షేత్రము వేరు క్షేత్రజ్ఞుడు వేరు ముందు ఆ వివేకాన్ని నీవు తెచ్చు తెలుసుకోవాలి ఆ పని చేసిన తర్వాత ఆ వివేకాన్ని చేసిన తర్వాత అంటే అర్థమేమిటి క్షేత్రము నుండి క్షేత్రజ్ఞుణ్ణి నిష్కర్ష చేయాలి పెరుగు నుంచి వెన్నని బయటికి తీయాలి ఆ రకంగా పెరుగులో కలిసిపోయి ఉంటుంది వెన్న అదే రకంగా క్షేత్రములో కలిసిపోయి ఉంటుంది క్షేత్రజ్ఞులు కలిసిపోవడం అంటే అజ్ఞానం చేత అవివేకం చేత క్షేత్రము క్షేత్రజ్ఞులు ఒకటేనా అన్నట్లుగా కలగాపుల మీద ఉంటుంది జ్ఞాన జ్ఞానము కలగాపుల మీద ఉంటుంది అంటే భ్రమరూపంగా ఉంటుంది అర్థం దేహమే ఆత్మ అని భ్రమపడుతూ మనిషి ఉంటాడు అటువంటి జ్ఞా అజ్ఞానము చే అవివేకము చే కలగాపులగమైపోయినటువంటి క్షేత్రజ్ఞుణ్ణి క్షేత్రము నుంచి నిష్కర్ష చేసి తెలుసుకోవాలి అది మొదటి పని ఆ విధంగా క్షేత్రము నుండి క్షేత్రజ్ఞుణ్ణి నిష్కర్ష చేసిన తర్వాత ఇంకా ఏమైనా చేయాల్సిన పనుందా ఉంది ఏమిటది ఆ క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు క్షేత్రము నుండి నిష్కర్ష అంటే సపరేట్ ఎక్సికేటెడ్ ఆ క్షేత్రజ్ఞుడు నేనే అని కూడా తెలుసుకోవాలి క్షేత్రజ్ఞని చాపి చాపి అంటే అని కూడా మాం విద్ధి తెలుసుకో అంటే ఇప్పుడు క్షేత్రజ్ఞుడను నేనే అని తెలుసుకో అని చెప్తున్నాడు నేనంటే ఎవరు చెప్పినవాడు ఈశ్వరుడు కనుక నేను అంటే ఈశ్వరుడు అంటే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అంటే ఏమైనా అక్కడికి అభేదము క్షేత్రజ్ఞులకు ఈశ్వరుడితో అభేదము ఇదే ద్వైతము అద్వైతము భేదము జీవుడు వేరు ఈశ్వరుడు వేరు ద్వైతము వేరుగా కనపడతారయా యథార్థంగా వేరు కాదు అద్వైతము ఇది మనం చేస్తున్న చర్చ చాలా ఓపిక్గా చేయాల్సి ఉంటుంది ఈ చర్చ పురాణ కాలక్షేపంలాగా ఉండదు మరి సో అక్కడ ఉన్నాము ఈ ఈ ఏమండే దాని మీద పూర్వపక్షం ఏమిటంటే ఏమండీ క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు కదా వాడు ఈశ్వరుణ్ణి పూజించాల్సిన వాడు ఈ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేవాడు అలాంటి ఈ ఒక్క ఉదుతున్నా ఏమిటి దేవుడు అయిపోతాడు ఈశ్వరుడు అయిపోతాడు అంటో ఓ పూర్వపక్షం నడిచింది దానికి సమాధానంగా శంకరులు ఏమన్నారంటే చూడవా నువ్వు అన్నదంతా బానే ఉంది కానీ జ్ఞానము అజ్ఞానము అని రెండు ఉంటాయి రెండు రెండు పరిస్థితులు ఉంటాయి ఆ రెండు పరిస్థితులకి చాలా తేడా ఉంటుంది సో ఎంత తేడా ఉంటుందంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అజ్ఞానానికి జ్ఞానానికి అంత తేడా ఉంటుంది ఆ తేడా ఎలా ఉంటుంది అసలు జ్ఞానము అజ్ఞానము వాటి మధ్య నుండేటువంటి భేదము అదంతా కూడా మనకి విస్తారంగా శృతులు స్మృతులు చెప్పడం అయినది శృతులు ఇలా చెప్తున్నాయి స్మృతులు కూడా జ్ఞానానికి అజ్ఞానానికి ఉండే భేదాన్ని ఇలా చెప్తున్నాయి ఇప్పుడు ఇంకా యుక్తులు కూడా ఉన్నాయి జ్ఞానము అజ్ఞానము అనే రెండు అవస్థలు ఉంటాయి కాబట్టి దాంట్లో మనం అజ్ఞానాన్ని పక్కన పెట్టి జ్ఞానాన్ని సంపాదించాలి అనే యుక్తుల్ని చెప్పబోతున్నారు అక్కడ దాకా వచ్చాం మనం స్మృతయ కూడా అయిపోయింది ఇంకా న్యాయత అచ్చ అది చెప్పాలి అని గుర్తు ఇప్పుడు లోకంలో ఈ కర్మ చేయలేదు కాబట్టి ఈ కర్మ చేసుకో అని ప్రోత్సాహం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఇదిగో ఈ మంత్రాలు జపించు ఈ తంత్రాలను అనుష్ఠించు అని ఆ విధంగా ప్రోత్సాహం చేసేవాళ్ళు ఉంటారు అంతేకానీ చూడు నువ్వు అజ్ఞానంలో ఉన్నావు నువ్వు ఆ విషయాన్ని గుర్తుపట్టి ఆ జ్ఞానాన్ని జ్ఞానాన్ని సంపాదించు అని చెప్పేవాళ్ళు ఉన్నారా అలా వెళ్ళమని చెప్తే వీడు కోపం వస్తుంది అవునా ఈ కర్మ మీరు చేసుకోండి ఎందుకంటే ఓహోలాగా మంచిదండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు కోపం ఏం రాదు మీరు ఈ మంత్రజపన చేశారా లేదు మీరు చేస్తే బాగుంటుంది ఓ థ్యాంక్ వెరీ మచ్ అని అంటాడు కోపం రాదు మీకు ఈ లేదు మీరు అజ్ఞానంలో ఉన్నారు ఈ జ్ఞానాన్ని మీరు పొందండి అని చెప్పి చూడండి ఏమంటాండి వెంటనే ఏమవుతుంది కోపం ఏమండే నన్ను అజ్ఞానం అంటావా అని కోపం వస్తుంది అంతే ఆ కారణంగానే కావచ్చు లేకపోతే లోకంలో ఈ చెప్పాల్సిన వాడు కూడా అజ్ఞానంలో ఉండడం కారణం కావచ్చు నాయనా నువ్వు అజ్ఞానంలో ఉన్నావయా నీ అజ్ఞానం నుంచి బయటపడి జ్ఞానాన్ని సంపాదించు అనేటువంటి ప్రసక్తి చాలా అరుదుగా మనకి సమాజంలో కనపడుతూ ఉంటుంది అలా చెప్పేవి శృతులు స్మృతులు మనం చూసినాము ఇప్పుడు యుక్తులు న్యాయత అంటే జ్ఞానము మనం అజ్ఞానంలో ఉన్నాము అని గుర్తుపట్టాలి దానిని పోగొట్టేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుని అజ్ఞానం నుంచి సుఖముగా ఉందిత అనేది యుక్తియుక్తమైన ప్రవృత్తి కదా అలా చేయాల్సి ఉంటుంది అదే విషయాన్ని ఆ కూడా మనకి మంత్రాల్లో కానీ లేకపోతే స్మృతి గ్రంథాల్లో కానీ చూపిస్తూ ఉంటారు న్యాయాన్ని న్యాయము అంటే లాజిక్ లాజిక్ న్యాయము అంటే న్యాయం అన్యాయం అలా కాదు లాజిక్ అది ఎలాగంటే సర్పాంకుశ ఏముందది సర్పాంకుశాగ్రాణి తథోదపానం జ్ఞావా మనుష్యా పరివర్జయంతి అజ్ఞానస్త్ర పతంతి కెచిత్ జ్ఞానే ఫలం పశ్య తిశిష్టం అని ఉంది అని ఒక న్యాయాన్ని మహాభారతం శాంతి పర్వంలో ఆ న్యాయాన్ని వివరించారు సింపుల్గా ఉంది ఒక దారి ఉన్నది ఆ దారిలో పావులు ఉన్నాయి సత్పా ఆ దారిలో దర్భములు ఉన్నాయి విషాగ్రాన్ని అంతేకాకుండా ఆ దారిలో వెళ్తే ఒక నుయ్యు కూడా ఉంది దారి మధ్యలో ఒక నుయ్యి ఉంది అలా కూడా ఉంటాయి పల్లెటూళ్ళకి వెళ్తే ఈ బోరుబావులు తవ్వుతారు చూడండి బోరుబావి తవ్వి నీరు పడకపోతే వాడు దాన్ని నొయ్యకుండా అలాగే వదిలేసి వెళ్ళిపోతాడు ఎంత మహాపాపం పెద్దవాడు దాంట్లో పడితే చేయో కాలం పెరుగుతుంది అంతకంటే ఏమో అవ్వదు కానీ చిన్నపిల్లలు అటికేసి వెళ్తే మాత్రం దాంట్లో వెళ్ళిపోతారు లోపల అలా ఇప్పటికి ఎన్ని సార్ లైన్లో అలాగే రోడ్డు మీద లారీ నిలబెడతాడు టైర్ మార్చడానికో దానికో ఈ ట్రాఫిక్ వాడు వచ్చి మేలు పడిపోకుండా రాళ్ళు బండరాళ్ళు పెడతారు దాని చుట్టూ టైర్ మార్చుకోవడం అయిపోయిన తర్వాత ఆ రాళ్ళు అలా వదిలేసి వెళ్తుంది మనం వైపున ఉపన్యాసాలు ఎలా చెప్తామంటే భారతదేశము ప్రపంచానికి గురువు అంటే గొప్ప కల్చరు వేదాలు పుట్టిన దేశంలో ఏమేమో ఉపన్యాసాలు మనం చెప్తా ఉన్నాం సమాజం ఉంటుంది అలాగే ఇట్స్ ఎ డైగ్రెషన్ అసలు పాయింట్ ఏమిటంటే ఆ దారిలో నుయ్యో ఒకటి ఉంది దారిలో ఉయ్యో ఉదపా ఇప్పుడు అజ్ఞాత్వ అది తెలుసుకున్నాడు వీడు ఈ దారిలో స్వాములు ఉంటాయి దర్భములు ఎక్కువగా ఉంటాయి ఎక్కడో నుయ్యి కూడా ఉంది దారి మధ్యలో ఉన్న నుయ్యో ఓ బోర్డు నుయ్యో ఏదో ఉంది అని తెలుసుకున్నాడు జ్ఞాత్వా మనుష్యా పరివర్జయంతి ఆ దారిని వెళ్ళడం మానేస్తారు ఇంకో దారి చూసుకుంటారు ఆ దారిని వెళ్ళాలి కానీ ఆ విషయం తెలియక అజ్ఞానత ఆ విషయం తెలియక తత్ర పతంతి కేచి కొందరు ఆ దారినే వెళ్తారు వెళ్ళి వాళ్ళ వాళ్ళలో కొంతమందిని పాము కరుస్తుంది మరి కొంతమందికి ముళ్ళు గుచ్చేస్తుంటాయి ఆ తర్వాత వెళ్ళి ఆ నీతిలో పడతారు తత్ర పతంతి ఆ నూతిలో పడతారు ఎవరు కొందరు ఎవరు కొందరు ఆ దారి చెడ్డదారి అని తెలియని వాళ్ళు ఆ కొందరు వాళ్ళు సో అజ్ఞానత కేచిట్ తే ఆ నూటి ఎందు పతంతి పడిపోతారు చూడండి తేడా చూడండి జ్ఞానే ఫలం పశ్య తథా విశిష్టం కాబట్టి ఈ దారి ఇలాగే చెడ్డదారి అని తెలిసి ఉండడం వల్ల ఎంత ఫలము గలదో మీరు చెప్పండి ఎంత లాభం మీరు ఆలోచించండి ఎంత లాభం ఉన్నదో కాబట్టి దేహమే నేను మనస్సే నేను అని క్షేత్రంతో మమేకమై సంసారిగా జీవించడం అనేది కేవలము అజ్ఞానము వల్లనే అలా అవుతుంది కాబట్టి అజ్ఞానాన్ని గుర్తుపట్టాలి ఆ దారిలో వెళ్ళకూడదు దేహమే నేను అనే దారిలో మనం పయనించకూడదు నేను దేహ మన మనస్సు వాటి యొక్క ధర్మములకు అతీతుడను క్షేత్రజ్ఞుడను నా యథార్థ స్వరూపము పరమాత్మయే అనే జ్ఞాన మార్గంలో మనం వెళ్ళాలి తప్ప ఈ మూలదారిలో దేహమే నేను మనస్సే నేను కర్త నేను భోక్తన్ నేను అని ఆ మూలదారిలో వెళ్తే గోతులో పడిపోయే ప్ర సంసారం అనే గోతులో పడిపోతారు సుమ కాబట్టి జ్ఞానానికి అజ్ఞానానికి ఎంత తేడా ఉందో గమనించారా అని అంటున్నాను మహాభారతంలో ఇది యుక్తి అంతకుముందు శృతులు స్మృతులు ఇది యుక్తి తథాచ దేహాదిషు ఆత్మబుద్ధి అవిద్వాన్ అవిద్వాన్ అంటే అజ్ఞాని కాబట్టి ఇక్కడ అజ్ఞానికి అజ్ఞానికి నిర్వచనం ఏమిటి సర్టిఫికెట్లు లేవు ఎంఏ ప్యాస్ కాలేదు అది కాదు నిర్వచనం అజ్ఞానికి నిర్వచనం ఏమిటంటే సర్టిఫికెట్లు ఉండొచ్చు ఎంఏలు బిఏలు ప్యాస్ అయి ఉండొచ్చు వేదాలు కూడా మళ్ళించి ఉండొచ్చు అజ్ఞానికి నిర్వచనం ఏమిటంటే దేహాదిషు ఆత్మబుద్ధి దేహము ఇంద్రియములు మనస్సు దేహాదిషు అంటే వాటి ఉందో ఆత్మబుద్ధి ఇవియే నేను అనే ధారణ అనే నిశ్చయము బుద్ధి ఈ దేహమే నేను ఈ మనస్సే నేను అనే నిశ్చయము దేహము దేహము మనస్సు మనస్సుకంటే కూడా సూక్ష్మమైనది అంతరము ఆత్మ చైతన్యము ఆ చైతన్యము నేను అని ఈ మనస్సే నేను ఈ దేహమే నేను ఆ విధంగా ఎవడైతే నిశ్చయించి కూర్చుంటాడో వాడే అవిద్వాడే అజ్ఞాని వేదాంతంలో అజ్ఞాని అనే పదానికి నిర్వచనం అలాగే ఉంటుంది అంటే ఏమన్నా మరి ఈ లెక్కను చూస్తే సికింద్రాబాద్ మహానగరంలో ఇంచుమించు అందరూ అజ్ఞానులు అంటే అలాగే ఉంటుంది ఎస్ ట్రూ దట్ ఈస్ ట్రూ యూనివర్సల్ ప్రపంచమంతటా ఉన్నటువంటి ఎర్రర్ని పని దాన్ని పట్టుకోవడమే వేదాంతం యొక్క పని వేదాంతము సింపుల్ ఎర్రర్స్ని గురించి చెప్పదు చిన్న చిన్న మిస్టేక్స్ చెప్పదు చిన్న చిన్న మిస్టేక్స్ ధర్మశాస్త్రాల్లోనూ అక్కడే చెప్తారు అసత్యములు పలుకురాడు ఇత్యాది చిన్న చిన్న మిస్టేక్స్ని ధర్మశాస్త్రాలు వర్ణిస్తాయి ఇక్కడ కేవలము యూనివర్సల్ మిస్టేక్ను మాత్రమే వర్ణిస్తూ కాబట్టి వాడు అవిద్వాన్ రాగద్వేషాదిప్రయుక్త ఇప్పుడు అజ్ఞాని అయితే వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్తున్నారు అజ్ఞాని ఒకడు అనొచ్చు పనులండి ఇప్పుడు మాకు ఆత్మజ్ఞానం ఎందుకు అజ్ఞానంలో అయితే ఇలాగే ఇది మాకు బాగానే ఉందని వాడు అనొచ్చు అలాగే ఉండదు బాగా ఎందుకంటే చూడు నువ్వు చేసే ప్రతి పనికి కనుక ప్రేరణ ఏముంటుంది అజ్ఞానం చేసే ప్రతి పనికి ప్రేరణ ప్రతి పనికి రాగము కానీ ద్వేషం కానీ ఉంటుంది రాగము అంటే ఒకదానిపై ఆసక్తి ఇది నాకు కావాలి అటాచ్మెంట్ ద్వేషము అంటే ఇంకొక దానిపై వ్యతిరేక భావము దాన్ని పరిహరించాలి దాన్ని దూరంగా పెట్టాలి దాన్ని నెట్టివేయాలి అది నా దరిదాపులకు రాకూడదు దాన్ని ఎవర్షన్ అని అంటారు ఇప్పుడు ఈ అజ్ఞానం ఎప్పుడూ కూడా వాడికి రాగద్వేషాలు ఉండి తీరతాయి ఎందుకని ఈ దేహము నేను ఈ మనస్సు నేను అప్పుడు ఈ జగత్ అంతకంటే భిన్నముగా నేను ఉన్నాను ఎప్పుడైతే దేహము మనస్సు తాను ఉంటాడో అప్పుడు మన జగత్తు తనకంటే భిన్నంగా ఉంటుంది తర్వాత పరిచ్ఛిన్నమైన దేహాభిమానం గలవానికి జగత్తంతా కూడా నానాత్మ విశిష్టముగా అనుభవానికి వస్తుంది దేహాభిమానికి జగత్తు తనకంటే భిన్నముగాను అనేకములతో కూడి ఉన్నది అనుభవానికి వస్తుంది ఈ పాయింట్ని పట్టుకోవాలి మనం సూక్ష్మంగా ఆలోచించి అది పట్టుకోవాలి దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అని ఉపనిషత్తుల్లో మనవి చేస్తారు ఈ ఉపనిషద్ విజ్ఞానము ఇది మామూలుగా గాలివాటంగా అందరికీ ఉపయోగపడేది కాదు ఇది ఇది అందరికీ బుద్ధికి రాదు శాస్త్ర శ్రవణము ఆ సంస్కారము ఆ వివేక బలము ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ సూక్ష్మమైన విషయం అనుభవాలకు వస్తుంది ఇప్పుడు చూడండి నేను చెప్తాను ఇది ఘటము అని తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుందో తెలుసిన ఈ దేహము నేను అనుకున్నప్పుడే ఇది ఘటము అనే సంగతి తెలుస్తుంది ఇది ఘటము అనే జ్ఞానము ఉండాలి అంటే ఈ దేహము నేను అనే అజ్ఞానము ఉండాలి అర్థమైంది లేదు అంటే సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ దేహాభిమాని సెల్ఫ్ కాన్షియస్ దేహాభిమానికి మాత్రమే నామరూపాత్మకమైన జగత్తు దర్శనమిస్తుంది ఇట్ ఈజ్ లైక్ దాట్ దేహాభిమానం లేని వాడికి నామరూపాత్మకమైన జగత్తు దర్శనమివ్వదు అసలు అలాంటి జగత్తు వాడికి కనపడదు సర్వము సత్తారూపంగానే భాషిస్తుంది ఆ సత్త కూడా తన తన సత్త కంటే భిన్నము కాదు అభిన్నము అనే విధంగా జగత్తు అనుభవానికి వస్తుంది జ్ఞానికి కాబట్టి అజ్ఞానికి జగత్తు అనేకముగా నామరూపాత్మకముగా అనుభవానికి వస్తుంది ఎప్పుడైతే జగత్తు నామరూపాత్మకము అనేకము అనే అనుభవం కలిగిందో దాంట్లో ఆ అనేకములో కొన్ని అనుకూలము కొన్ని ప్రతికూలము అనే ద్వంద్వము ఏర్పడుతుంది ద్వంద్వము అంటే ఆపోజిట్స్ పరస్పర విరుద్ధములైన అంశములకు ద్వంద్వముల పేరు రెండింటికి ఇది నాకు ప్రతికూలము ఇది నాకు అనుకూలము అనే ద్వంద్వము ఏర్పడుతుంది ఏమంటే ఎప్పుడైతే ప్రతికూలము అనుకూలము అనే ద్వంద్వములు జగత్తులో నిర్మాణం అవుతాయో అంటే వీడి బుద్ధి ద్వారా నిర్మాణం అవుతాయో అలాగా వీడి బుద్ధిలో అటువంటి ధారణ నిర్ధారణ నిర్మాణం అవుతుంది అప్పుడు ఈ ప్రతికూలమైన వాటి ఎందు ద్వేషము అనుకూలమైన వాటి ఎందు రాగము నిర్మాణమవుతాయి తర్వాత ఆ రాగము చేత ప్రేరితుడై కర్మలను చేస్తాడు అనుకూలమైన వాటిని సంగ్రహించటం కోసం ప్రతికూలమైన వాటిని తోసివేయుట కొరకు కూడా కర్మలను చేస్తాడు రాగము చేత ప్రేరితుడే కర్మలను చేస్తాడు ద్వేషము చేత ప్రేరితుడై కర్మలను చేస్తాడు ఒకసారి కర్మలను చేయటం మనల్ని ఆ కర్మలు ధర్మము అవుతాయి అధర్మము అవుతాయి కేవల ధర్మము ఉండదు ధర్మము దానితో పాటు అధర్మము కూడా ఉంటుంది కేవల ధర్మము ఉండదు ఎంతో కొంత అధర్మం లేని కేవల ధర్మము ఉండదు కాబట్టి రాజద్వేషములచే ప్రేరితుడై ధర్మాధర్మములను అనుష్ఠించును తద్వారా పుణ్యపాపములను మూటకట్టును తద్వారా సుఖదుఖములను అనుభవించును ఇది సంసారం సరిపడిందా మీకు సంసారం యొక్క డైనమిక్స్ వచ్చేసింది కదా కాబట్టి ఈ సంసారం ఎవరికి ఉంటుంది అజ్ఞానికి ఉంటుంది ఏమిటి అజ్ఞానము దేహాదులయందు ఆత్మ బుద్ధి సరిపడిందా కాబట్టి దేహాదులయందు ఆత్మభావము కలవాడు ఎప్పటికీ రాగద్వేషాదుల చేత ప్రేరితుడయ్యే కర్మలను చేస్తూ ఉంటాడు ఆ కర్మలు ఎలా ఉంటాయి ధర్మ అధర్మ అనుష్ఠాన కృతి ఎప్పుడైతే కర్మలను చేయడం మొదలుపెట్టాడో రాగద్వేష ప్రేరితుడై ఆ కర్మలలో కొంత ధర్మము ఉంటుంది కొంత అధర్మము ఉంటుంది పొద్దున్న ఆరున్నర నుంచి ఏడున్నర దాకా పూజ చేస్తాడు నుంచి నాలుగున్నర దాకా వలస పుచ్చుకుని ఫైల్స్ దగ్గర మోసం చేస్తున్నాడు ఈ ధర్మము ఆ ధర్మము అలా కాదన్న అంతా అలా ఉండదు అంతా ధర్మమే చేసేస్తున్నాడు అనేది ఏమీ ఉండదు ఆ ధర్మం చేసే సందర్భంలో ఎవరికో కొంత దుఃఖాన్ని పీడను కలిగించి కొంత అధర్మాన్ని మూటగట్టుట తప్పదు విల్ బి లైక్ దాట్ ఆఖరికి ఏమవుతుందంటే ఈ సోషల్ సర్వీస్ చేసే సందర్భంలో కూడా ఎంతో కొంత అధర్మం వచ్చిన తిని పడుతుంది సోషల్ సర్వీస్ చేయడం మొదలుపెట్టి ఏదో పది మందికి ఉపయోగపడి పని చేయడం మొదలు పెడితే ఎవరితో వస్తుంది వాళ్ళు లంచం ఇచ్చేకం సోషల్ సర్వీస్ మీరు చేయని సోషల్ సర్వీస్ మళ్ళీ నేను ఎందుకు చేయాలి నాదంతా నాకు మీరు కదా సోషల్ సర్వీస్ చేస్తారని ముందుకొచ్చి నన్ను సర్వీస్ చేయమంటారేంటి నేనేం చేస్తానని అనలేదు కదా మీరు కదా చేస్తానని అన్నారు అప్పని నాకు కూడా కొంత సర్వీస్ చేయండి అని వాళ్ళంతా పుచ్చేసుకుంటాడంటే కాబట్టి సోషల్ సర్వీస్ చేయడానికి పూనుకుని మంచి పని చేస్తా తొంభై మంచి పని చేస్తో పది అధర్మం కూడా దానికి తోడవుతుంది నాట్ ఆల్వేజ్ అలా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కేవల ధర్మం అనేది ఉండదు ధర్మంతో పాటుగా అధర్మం కూడా ఉంటుంది కాబట్టి ఈ రాగద్వేషముల చేత ప్రేరితుడై ధర్మాధర్మములను వీడు అనుష్ఠిస్తూ ఉంటాడు అప్పుడేమవుతుంది జాయతే మ్రియతే చది అవగమ్యతే ఎప్పుడైతే ధర్మాధర్మములను అనుష్ఠించాడో ఆ పుణ్యపాపములు పోగుపడుతూ ఉంటాయి పుణ్యపాపాలని పోగేసుకున్న తర్వాత అన్ని చేసిన పుణ్యాలని పాపాలని అన్నిటినీ ఈ జన్మలోనే అనుభవించడం అన్నది సంభవం కాదు వాస్తవంలో కేవలము ప్రారంభ కర్మని మాత్రమే ఈ జన్మలో అనుభవిస్తాం ఈ పోగుపడే కర్మలు ఉంటాయి పుసరా పుణ్యపాపములు ఇవాళ పోగుపడుతూ ఉంటాయి వీటిని అనుభవించడం కోసం మళ్ళీ పుట్టక తప్పదు జాయే ఒకసారి కుదితే మిరియతే చా మళ్ళీ మరణించక తప్పదు నేను చెప్పానుగా ఒక ఆయన హాస్పిటల్కి వెళ్తే పెన్సిల్వేనియాలో ది మెయిన్ కాజెస్ ఆఫ్ డెత్ అన్నో లిస్ట్ కింద రాసు వన్ హార్ట్ అటాక్ టూ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ త్రీ ఏదో ఇన్ఫెక్షన్ డేంజరస్ ఇన్ఫెక్షన్స్ అయిపోకండి అలా రాసు ఆరు రాశారు ఈ విన్నాయంగా వేదాంతంగా చదువుకున్నాను ఒక ప్రొఫెసర్ గారు జైమాన్స్కి ఆయన పేరు పాలిష్డ్ ప్రొఫెసర్ ఆయన ఆ డాక్టర్ గారిని పిలిచి సిక్సే రాశారు సెవెన్ కూడా రాయాల్సి ఉంటుంది అని అంటే ఏమిటండదని అడిగాడు ఆ డాక్టర్ టేకింగ్ బర్త్ బల్సో జల్చుట వల్ల మరణించక తప్పదు జాయతే మియతే చో బర్త్ బర్త్ ఈజ్ ఎ డెడ్లీ డిసీజ్ సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డెడ్లీ డిసీజ్ హట్ ఈస్ బర్త్ బర్త్ డెఫినేషన్ బర్త్ డెఫినేషన్ వెరీ ఇంట్రెస్టింగ్ జాయతే అంటే మరియతే లోకంలో లో జనులు అజ్ఞానంలో ఉంటారట అంటే అతను ఎవరైనా పోయినప్పుడు ముర్రో కుర్రో ముర్రో అని శోకర్ణాలు పెడతారట ఏమి శోకాలు పెట్టిదేముంది దీంట్లోనూ జాయతే మ్రియతే వెరీ సింపుల్ బాత్ ఈ సంసారంలో పడిపోతాడు ఇది అవగమ్యతే అనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది దేహాదివ్య అయితే ఇది అజ్ఞాని మాట అజ్ఞాని మాట చెప్పారు ఇప్పుడు జ్ఞాని మాట చెప్తున్నారు చూడండి దేహాదివ్యతిరిక్తాత్మదర్శిన రాగద్వేషాది ప్రహాణాపేక్ష ధర్మాధర్మ ప్రవృత్తిపశమాత్ ము కానీ తెలుగులో ఇప్పుడు సంస్కృతంలో సమాసం పొరుగ్గా ఉంటుంది దాన్ని చూసి మీరు భయపడద్దు తెలుగులో మీరు చూసుకుంటే చాలా సరళంగా విడదీసి ఉంటుంది ఓకే దీనికి భిన్నంగా వ్యతిరిక్త ఆత్మదర్శిన దేహాది వ్యతిరిక్త ఆత్మదర్శిన దేహము కంటే మనస్సు కంటే విలక్షణమైన చైతన్యము శుద్ధ చైతన్యమే నా అని తెలుసుకుంటూ ఉంటారు వాళ్ళు అలా తెలుసుకుంటాను నేను శుద్ధ చైతన్య స్వరూపుణను అలాగే తెలుసుకోవాలి అహం చిన్మయ సత్ అని తెలుసుకోవాలి నేను చైతన్యస్వరూపమైన ఉనికి సత్ అది నా స్వరూపమే అది నా స్వరూపం నేను దీపము దీపము వంటి దీపము దీపము చుట్టూ అనేకం ఉంటాయి అనేక పదార్థాలు ఉంటాయి వాటిలో కొన్ని మంచి ఉంటాయి కొన్ని చెడు ఉంటాయి ఆ మంచి చెడ్డలకి దీపంతో సంబంధం ఉంటుందా ఉంది ఆ దీపపు వెలుగులో ఏవేవో పండు కర్మలు చేస్తారు ఆ కర్మలకి పుణ్యము పాపము రెండు రకాల కర్మలు ఉంటాయి వాటి ఫలములు ఆ దీపానికి వస్తాయా రావు ఇప్పుడు దీపం వేసి పూజ చేసుకుంటారు శివరాత్రి నాడు దీపం వేసి తెల్లవారులో అభిషేకం చేస్తారు ఆ దీపానికి పుణ్యం వస్తుందా కాదు వేళ్ళకు వస్తుంది దీపానికి ఏం కాదు తెల్లవారు దీపం వెలిగించి పేకాటా వే ఆడతారు వాళ్ళకేమైనా పాపాలు వస్తాయా రావు కాదు దీపానికి దీపానికి పాపాలే వాళ్ళకు వచ్చివేవో వస్తాయి ఇప్పుడు జూదమే ఒక పాపము జూదాన్ని మించిన పాపం జూదంలో మోసం చేయడం ఇచ్చామని ఇంకా పాపం ఏవేవో ఉంటాయి ఇప్పుడు వాటిల్లోకి ఆ విచారం ఏమి ఉన్నది ఈ దేహము కంటే వ్యతిరిక్తమైన శుద్ధ చిన్మయ సద్ రూపంగా నేనున్నాను ఆ దేహమునందు సాక్షిభావము మనస్సు ఎడల సాక్షిభావము అలా అలాగే దాన్ని అభ్యాసం చేసుకురావాలి అలా అభ్యాసం చేస్తే యు బిలీవ్ మీకు ఆ దేహాభిమానం బాగా తగ్గిపోతుంది ఈ దేహమే నేను అభిమానం తగ్గిపోతుంది ఆ అభిమానం తగ్గినందువల్ల రాగద్వేషాలు తగ్గిపోతాయి రాగద్వేషాది ప్రహాణ రాగద్వేషాలు తగ్గిపోతాయి ఇప్పుడు ఈ దేహము అది నేను అవ్వాలి ఈ దేహము యొక్క సుఖమే నా సుఖము దేహము యొక్క దుఃఖమే నా దుఃఖము అని ఉండాలి అప్పుడే వాడికి వీడియందు ప్రేమ వాడియందు వీడియందు రాగము వాడేందు ద్వేషము అనేవి ఉంటాయి ఈ దేహము నేను కాదు నేను శుద్ధ చైతన్య స్వరూపులను అన్నవాడికి శత్రువు మిత్రుడు అనే భేదం ఉండదు ఎవడో వచ్చి తిట్టాడు అనుకోండి దేన్ని చిన్మయ సత్తుని తిడతాడా దేహాన్ని తిడతాడా దేహాన్నే తిడతాడు దేహము నేను అనుకునే అహంకారాన్ని తిట్టిపోతాడు శుద్ధ చైతన్యాన్ని తిట్టేది లేదు కాబట్టి ఆ తిట్టడం వల్ల వాడు శత్రువు అవుతాడు ఎప్పుడు వాడు శత్రువు ఎప్పుడవుతాడు వీడు దేహాభిమానము మాత్రమే ఒకడు శత్రువు అవుతాడు ఇంకొకడు మిత్రుడు ఆ రకంగా శత్రుమిత్ర భావము శత్రువుపై ద్వేషము మిత్రుడిపై రాగము ఇలాంటివన్నీ ఉంటాయి దేహము కంటే విలక్షణమైన శుద్ధ చైతన్యమే ఆత్మ అని దర్శించేవాడికి ఈ రాగద్వేషాలు క్షీణించిపోతాయి అవి తొలగిపోతాయి ఎప్పుడైతే రాగద్వేషాలు తొలగిపోతాయో ధర్మాధర్మ ప్రవృత్తి చల్లారుతుంది ఉపశమము అంటే చల్లారుతుంది ధర్మాధర్మ ప్రవృత్తి సంసారంలో ఎలా ఉంటారంటే ఏదో కొద్దిగా ధర్మాలు ఏవో చేస్తూ ఉంటారు పనిలో పనిగా కొన్ని అధర్మాలు కూడా చేస్తూ ఉంటారు ఈ ధర్మాలకి అధర్మాలకి రెండింటికి కూడా ప్రేరణ ఏముంటుంది రాగద్వేషాలే ఉంటాయి ధర్మ అధర్మాలు రెండింటికి ప్రేరణ రాగద్వేషాలే ఉంటాయి గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ కట్టడం దేవాలయంలో పూజలు చేస్తాడు ట్యాక్స్ కనుక ఇవేట్ చేస్తే పాపం ప్రభుత్వాన్ని మీరు కన్ను గప్పగలరు కానీ ఈశ్వరుణ్ణి కన్ను గప్పలేరు కదా ఆ పాపం మూటగట్టుకున్నట్టు అవుతుంది పూజ చేస్తే పుణ్యం వస్తుంది ఎందుకు పన్ను ఎందుకు కట్టడు ఆ డబ్బు మనం ఎట్టపెట్టేసుకుంటే ఇంకా మనకి భోగాలు ఎక్కువ వస్తాయి కదా పన్ను అంటే ద్వేషం పన్ను అంటే ద్వేషం దాన్ని తప్పించుకోవాలి అంచేతనే మీరు దానం చేస్తే పన్ను తప్పించుకోవచ్చు అంటే దానం చేస్తాడు కానీ ఈ పన్ను మాత్రం కట్టడు పన్ను అంటే ద్వేషం దానం అన్నా డబ్బు పోతుంది పన్ను కట్టినా డబ్బు పోతుంది ఒకప్పుడు పన్ను కడితే పోయి డబ్బు తక్కువ ఉంటుంది అదే పన్ను తప్పించుకోవడానికి దానమే చేయాల్సి వస్తే ఎక్కువ చేయాల్సి ఉంటుంది ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంట్ అంటే మనం నాలుగు రెట్లు ఎక్కువ దానం చేస్తే నాలుగు వందలు దానం చేస్తే వంద రూపాయల పన్ను తప్పించుకోవచ్చు వంద రూపాయల పన్ను తప్పించుకోవడం కోసం నాలుగు వందలు దానం చేస్తుంది అంటే అర్థం ఏమిటి పన్ను అంటే ద్వేషము ఆ ద్వేషం కారణంగా అధర్మాన్ని చేస్తాడు ఆ ద్వేషం కారణంగానే ధర్మాన్ని కూడా చేస్తాడు దానము అనే ధర్మాన్ని చేస్తాడు మీకు దృష్టాంత చెప్తా ద్వేషము ఏ విధంగా వీటి చేత ధర్మాధర్మములను చేయిస్తుంది అలాగే రాగము ధర్మాధర్మములను చేయిస్తుంది రెండింటినీ చేయిస్తుంది రాగము ధనం మీద వ్యామోహంతో లంచం పుచ్చినం కాదు ధనం ఎక్కువగా రావడం కోసం పూజలు చేస్తారు సో రెండు రెండు ధర్మాధర్మములు రెండింటినీ రాగము చేయిస్తుంది ఇక ఇటువంటి ప్రవృత్తిలో సంసారులు అజ్ఞానులు జీవించేస్తూ ఉంటారు ఆ ప్రవృత్తి ఈ జ్ఞానికి చల్లారిపోతుంది జ్ఞాని ఏదో నాటి భోగం కావాలి అని పరికట్టుకు చేసి ధర్మము ఏమీ ఉండదు అలాగే ఏదో ఒక రాగము చేత లేక ద్వేషము చేత ప్రేరితుడై చేసే అధర్మము కూడా ఉండదు ధర్మాధర్మ ప్రవృత్తి చల్లారిపోతుంది ఎప్పుడైతే ధర్మాధర్మ ప్రవృత్తి చల్లారిదో అది ఏ మోక్షము ముఖ్యం చాలామంది అనుకుంటారు మోక్షము అధర్మాన్ని మానేసి ధర్మాన్ని చేయడం అధర్మ కర్మను అధర్మ కార్యాన్ని మానేసి ధర్మ కార్యము చేయుట అనుకుంటారు అలాగంటే ఉండదు ఎంతో కొంత అధర్మం కూడా ధర్మానికి తోడుగా వస్తూ ఉంటుంది ఆ రాగద్వేషముల యొక్క బలము అట్టిది కనుక దేహాభిమానము రాగద్వేషములు ధర్మాధర్మములు అది సంసార ప్రవాహముల పోతూ ఉంటుంది దేహాభిమానము క్షీణించినప్పుడు రాగద్వేషాలు క్షీణిస్తాయి ధర్మాధర్మ ప్రవృత్తి చల్లాదుతుంది వాడు ఈ సంసార బంధము నుండి జన్మ మరణముల బంధము నుండి విముక్తుడవుతాడు ఇది నకే నితే ప్రత్యాఖ్యాతు శ్యం న్యాయత కాబట్టి ఇక్కడ శంకరుడు రెండు విషయాలను మనకి స్పష్టంగా మన ముందు పెట్టారు ఒకటి అజ్ఞాని దేహాభిమానము మళ్ళీ రిపీట్ రిపీట్ చేస్తున్నా అజ్ఞాని దేహాభిమానము రాగద్వేషములు ధర్మాధర్మములు సుఖదుఖములు పుట్టుక చావు సంసారము జ్ఞానే దేహాభిమానము లేకుండుట రాగద్వేషములు పలచబడుట శిథిలమగుట ధర్మాధర్మ ప్రవృత్తి చల్లాలను విముక్తుడైపోతాడు జీవన్ముక్తుడైపోతాడు మళ్ళీ పుట్టుక చావు ఉండదు ఈ రెండింటికి గల తేడాని కాదనగలవాడు ఎవడున్నాడు ఎవడూ లేడు యుక్తియుక్తంగా పరిశీలించే స్వభావం గలవాడు ఎవడైనా కూడా ఈ రెండింటికి జ్ఞానానికి అజ్ఞానానికి మధ్యలో ఉండే తేడాని కాదనజాలడు అర్థమైందండి యుక్తి గలవాడు ఎలా కాదంటాడు యుక్తిగా మాట్లాడాలి ఎప్పుడు కూడా మనం ప్రతి స్టెప్పు లాజికల్గా ఉండాలి వన్ లాజికల్ స్టెప్ దాని నుంచి ఇంకొక లాజికల్ స్టెప్ దాని నుంచి ఇంకొక లాజికల్ స్టెప్ అలా ఉండాలి లాటరీ టికెట్ కొందాము అనగానే ఈ లాటరీ టికెట్ మనం కొనడం ఎందుకు లాటరీ వస్తుంది వస్తుందా వాడు ఎన్ని టికెట్లు అమ్ముతాడు దాంట్లో లాటరీ వచ్చే ఛాన్స్ వాడు మనకి డబ్బులు ఇవ్వడం కోసం లాటరీ టికెట్లు అమ్ముతున్నాడా వాడు డబ్బులు చేసుకున్న కోసం అమ్ముతున్నాడా కాబట్టి దీంట్లో వచ్చే ఛాన్స్ చాలా తక్కువ కాబట్టి కొనాలా వద్దా పోనీ వచ్చి ఛాన్స్ తక్కువే అనుకో ఆ తక్కువ ఛాన్సే మనకు అదృష్టం పండి లాటరీ తగిలిందే అనుకో అప్పుడు అసలు కొనకపోతే మరి ఆ అదృష్టం కూడా రాదు కదా ఉంటే కదా అదృష్టమో అదృష్టం ఉందో లేదో ఉందో అసలు టికెట్ కదా ఓకే టికెట్ కొన్నామనుకో వచ్చిందనుకో వస్తే ఏమవుతుంది ఇప్పుడు నెలకి పదివేల రూపాయలతో గడుపుతున్న జీవితంలోకి సడన్గా పది లక్షల రూపాయలు వచ్చి చేరతాయి అప్పుడు జీవితం ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ లాజికల్ స్టెప్ ఈ పది లక్షలు సడన్గా వచ్చి చేరడం వల్ల జీవితంలోకి ఆనందము శాంతి వస్తాయా అధర్మము ఉద్రేకము ఉద్వేగము వస్తాయా ఆలోచించాలి లాజికల్ ఓకే పది లక్షలు సడన్గా వస్తే ఇంతకుముందు సైకిల్ మీద వెళ్ళేవాడిని ఈ పైన కారు నడపచ్చు ఇంతకుముందు చెన్నై ఇంట్లో ఉన్నవాడిని నీ పైన పెద్ద ఇంట్లో ఉండొచ్చు అలాంటి మార్పులు ఎవో వస్తాయి చుట్టుముట్టు అంతే తప్ప హృదయంలో శాంతి సుఖము ఆ రావు పైగా హృదయంలో ఉద్వేగము పెరిగిపోతుంది కాబట్టి ఈ ఛాన్స్ మనకు వచ్చే సందర్భం ఉన్నా కూడా మనకిది యోగ్యము కాదు కాబట్టి మనం లాటరీ టికెట్ కొన కరాలేదు అలా ఉండాలి అర్థమైందండి ఇలా ఉండకూడదు ఎలాగా లాటరీ టికెట్ కొందామా కొంటే తగిలేస్తుందేమో ఇప్పుడు వద్యమా దుర్ముహూర్తమా దుర్ముహూర్తం ఉంది ఎవరిని నేను లాటరీ టికెట్లు కొనాలనుకుంటున్నాను మీరు ఏ ముహూర్తం సజెస్ట్ చేస్తారు ఇలా ఉండకూడదు ఇంకొద్దు అది నేను వర్ణించిన మొదలు చాలా బాగుండదు వద్దు అలా ఉండకూడదు లాజిక్ వన్ స్టెప్పు అనదర్ స్టెప్ అనదర్ స్టెప్పు అనదర్ స్టెప్ లాజికల్గా పోతూ ఉండాలి పోతూ ఉంటే you reach a point where you go beyond logic. Googles into Finanzasya. Studentстат basically using it as a Frederik father. That means long enough is a logical so, so, so, logic. So, that means Mr.間 tables When you approach people say I aim to consider me right so, in need well as a woman so, In you Have a ఏవస తంసతి అంటే అర్థం ఏంటో తెలుసిన తే జ్ఞాన అజ్ఞానముల తేడా ఏవం సతి ఈ విధముగా నిలిచి ఉండగా ఈ జ్ఞానానికే అజ్ఞానానికే ఆ తేడా ఆ స్థిరముగా ఉన్నది శృతులు స్మృతులు యుక్తులు కూడా ఆ రెండింటికే ఉండే తేడాన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి అజ్ఞానమే సంసారము జ్ఞానమే మోక్షము అనే విషయము ఆ విధముగా నిర్ధారితమై ఉండగా త్ర ఏం సతీ క్షేత్రజ్ఞరస్యవస ఇప్పుడు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు మళ్ళీ వెనక్కి రండి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు దగ్గర అజ్ఞానం ఎలా ఉంటుంది జ్ఞానం ఎలా ఉంటుంది అజ్ఞానం ఎలా ఉంటుంది క్షేత్రజ్ఞుడు వేరు ఈశ్వరుడు వేరు జ్ఞానం ఎలా ఉంటుంది ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడుగా ఉన్నారు ఈశ్వరస్య క్షేత్రజ్ఞ సతహ అలా అలా అన్వయం అది ఈశ్వరస్య ఈశ్వరుడే ఆ షష్ఠీకి ప్రథమా చెప్పుకోండి ఈశ్వరస్య ఏవ షష్ఠీకి ప్రథమా చెప్పుకోండి ఈశ్వరుడే క్షేత్రజ్ఞ సతహ క్షేత్రజ్ఞుడై ఉంటూ ఉండగా అంటే ఇక్కడ క్షేత్రం కదా క్షేత్రం ఉంది అంటే క్షేత్రజ్ఞుడు ఉంటాడు దీపం ఉందంటే ఎలక్ట్రిసిటీ ఉంటుంది లోపల దీపం ఉందండి అంటే లోపల ఎలక్ట్రిసిటీ ఉందా సపోజ్ ఎలక్ట్రిసిటీ లేదనుకోండి దీపం ఉండదు అప్పుడు మనం చక్కగా మొహల నొహలు చీకట్లో కూర్చుని దీపం ఉండదు దీపం ఉన్నది ఎలక్ట్రిసిటీ ఉన్నది క్షేత్రం ఉన్నది క్షేత్రజ్ఞుడు ఉన్నాడు ఆ క్షేత్రజ్ఞుడు రూపంగా ఉన్నది ఎవరు ఈశ్వరుడే ఉన్నాడు ఎవరి ఈశ్వరుడికి పరిభాష నేనేం చెప్పాను మొన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలనో పరిభాష చెప్పా ఈశ్వరుడికి పరిభాష వన్ టూ త్రీ ఫోర్ ఏబీసీడీ మీరు సెలెక్ట్ చేయండి ఈశ్వరుడు అనగా వైకుంఠములం ఏ బి కైలాసమునందువాడు సి కాశీల నుండివాడు బి అసంసారి సరే ఈశ్వరుడు పరిభాష కాబట్టి ఇప్పుడు క్షేత్రజ్ఞుడు రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అయినప్పుడు ఆ ఈశ్వరుడికి సంసారం వచ్చిపోతుంది అని ఓ పూర్వపక్షం లేవనొచ్చాం అప్పట్లో మీరు మర్చిపోయారలేదో ఆ సంసారము ఈశ్వరుడికి వచ్చేస్తుంది ఎందుకంటే క్షేత్రజ్ఞుడిది కదా సంసారం ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడుగానే ఉన్నాడు కదా కాబట్టి ఆ ఈశ్వరుడికి సంసారం వచ్చేస్తుంది అనే మాట ఏదైతే ఉందో ఆ సంసారం ఎలా వస్తుందో తెలుసునా ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు ఎందుకు అయ్యాడు ఎలా అయ్యాడో తెలుసునా సంసారి ఎప్పుడయ్యాడో తెలుసిన అజ్ఞానము చేతనే సంసారి అవుతాడు కదా ఇప్పుడు ఈశ్వరుడు అసంసారి ఓకే ఈక్వేషన్ చూడండి మ్యాథమెటిక్స్ ఈశ్వరుడు ఈజ్ ఈక్వల్ ఆ ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు కాబట్టి క్షేత్రజ్ఞుడు వాస్తవంలో అసంసారి కానీ ఆ క్షేత్రజ్ఞుడు అజ్ఞానము చేత దేహమనే ఉపాధితో మమేకమై ఉన్నాడు ఏమండి దేహం అనే ఉపాధి తాను అనే అజ్ఞానంలో ఉన్నాడు అప్పుడు ఆ క్షేత్రజ్ఞుడు ఏమైపోతాడు అజ్ఞానైపోతాడు అజ్ఞానైతే ఏమిటవుతుంది సుఖదుఖాత్మకమైన సంసారం వాడికి వచ్చేస్తుంది సుఖదుఖములు పుట్టుకములు ధర్మాధర్మములు రాగద్వేషములు ఈ సంసారమంతా వాడికి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ సంసారం ఎవరికి వచ్చింది క్షేత్రజ్ఞుడికి వచ్చింది ఆ క్షేత్రజ్ఞుడు ఏ క్షేత్రజ్ఞుడు క్షే ఈశ్వరుడే ఆయువున్న క్షేత్రజ్ఞుడికి సంసారం వచ్చింది అయ్యయ్యో ఈశ్వరుడే ఆయువున్న క్షేత్రజ్ఞుడికి సంసారం వచ్చేసింది ఆ వచ్చేసింది ఎందువల్ల వచ్చిందంటారు దేహం అనే ఉపాధితో తదాత్మ్యం వల్ల వచ్చింది ఆ ఉపాధి అలా దేహమనే దేహమే తాను అనుకోవడం చేత వచ్చింది దేహమనే తాను అనుకోవడానికి హేతు ఏమిటి అజ్ఞానం కాబట్టి నేను చాలా చేదస్తంగా చెప్తున్నా ఎందుకంటే మీరు కష్టపడకూడదు మీరు తెలుసుకోవాలనే అభిప్రాయంతో చాలా ఓపిక్గా చెప్తున్నా ఇప్పుడు ఈ సెంటెన్స్ మీరు గట్టిగా పట్టుకోండి ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడై అజ్ఞానము వలన సంసారి అయినాడు తెలిసిందండి మళ్ళీ చెప్తున్నాం అసంసారి అయిన ఈశ్వరుడు స్వతహాగా అసంసారి అయిన ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడై అజ్ఞానము వలన సంసారి అయినాడు ఇప్పుడు అజ్ఞానము వలన సంసారి అయితే యథార్థంగా ఏమిటవుతాడు అసంసారి ఉంటుంది ఏమండి అజ్ఞానము వలన పాము ఉండెను అంటే అక్కడ పాము ఉన్నట్టు లెక్క అజ్ఞానము వలన పాము ఉండెను యథార్థముగా పాము డాష్ ఏమంటారు లేదు అనాలి మీరు ఉన్నది అనుకోండి కదా ఎందుకంటే అజ్ఞానము వలన అంటున్నాం కదండి మీకు రూల్ ఒకటి చెప్తా మీరు బాగా మనసులో పెట్టుకోవాలి ఈ క్షేత్రజ్ఞ భాష్యానికి అంతకే ఉపయోగపడుతుంది హిందీలో ఉందా రూలు అజ్ఞాన్సే జో హోతా హై అసల్మే వహ నహి హోతాహై ఏదైతే అజ్ఞానం వల్ల ఘటిల్లుతుందో అది యథార్థంగా ఘటిల్లనే ఘటిల్లదు ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడై అజ్ఞానం వలన ఇప్పుడు చెప్పండి ఈశ్వరుడు సంసార ఏడా లేదా అవ్వలేదు యథార్థంగా అవ్వలేదు అజ్ఞానం వల్ల అయ్యేడు అజ్ఞానం వల్ల అయ్యేడు అంటే అయినట్లుగా కనబడ్డాడు సంసారిత్వం ఇవ భవతి సరపడిందండి ఇవా పెట్టుకుంటే ఏమీ అభ్యంతరం లేదు ఇవా పెట్టుకుంటే సమస్య పరిష్కారం అయింది ఈశ్వరుడు సంసారీయా కాడు సంసారి వలె అగుపడుతున్నాడా ఎస్ అదేమిటండి సంసారి కానీ ఈశ్వరుడు సంసారిలా ఎందుకు అగబడుతున్నాడు అంటే అజ్ఞానము వలన దేహంతో తాదాత్మ్యాన్ని చెంది అలా అగుపడుతున్నాడు తెలిసింది కదండి యథా దేహాద్యాత్మత్వం ఆత్మన కావాలండి ఈశ్వరుడు దేహముతోటి మమేకమగుట తాదాత్మ్యమును చెందుట ఇలా ఎందుకు అవుతోంది అంటే నేను నీకు అయిందా లేదా ఆత్మనహ ఆత్మనహ అంటే నీకు నీ మాట ఏమిటి చెప్పండి నీ మాట ఏమిటి నాకు దేహాభిమానం ఉన్నది దేహమే నేను అనుకుంటున్నాను అయిందా లేదు కదా అంటే నువ్వు క్షేత్రజ్ఞుడవు ఆ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అయినా కూడా క్షే ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడై అజ్ఞానము చేత దేహాభిమానము కలిగి సంసారీ ఎగుచున్నాడు అంటే అదెలాగ అది ఎలా ఏమిటి రాబం నీ మాట ఏమిటి చెప్పు నువ్వే దానికి చక్కటి ప్రూఫ్ ఇంకా వేరే దృష్టాంతరే అనుకున్నారు ఆత్మన అంటే నువ్వు కొని నేను కొన్ని నీకు మాట నీకు ఇష్టం నేను ఉన్నాను నన్ను చూసుకో నేను సంసారం తింటావా కదంటావా మీరు సంసారే నాకు ఈ వచ్చింది దేహాభిమానం వల్ల అదెందుకు అజ్ఞానం వల్ల యథార్థంగా నేనేమిటి ఈశ్వరుడైనా క్షేత్రజ్ఞుడు దేహమే నేను అనుకుంటే అయిపోయిందంటే వాడు సంసారంలో పడిపోయాడంటే లోకంలో అలా అంటారు కూడా ఆయన గొప్ప పండితుడండి కానీ ఏమిటో ఆపరేషన్ అనేప్పటికీ అలా బెంగపెట్టేసుకుని వణికిపోతున్నాడు భయంతో అని అంటారు గొప్ప పండితుడు అని ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు అంటే ఇంకొకటి అంటాడు పండితుడేనాయ్యా మరి దేహాభిమానం మరి పోలేదు ఏం చేద్దాం అని ఇంకొకటి ఉందా లేదా లోకంలో కాబట్టి అజ్ఞానము చేత సాక్షాత్తు ఈశ్వరుడు అయిన క్షేత్రజ్ఞుడు కూడా సంసార దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అజ్ఞానం చేత ఏమన్నా అలా పాసిబుల్ అంటే పాసిబుల్ పాజిబుల్ ఎలా చెప్పగలరు మీరు దృష్టాంతం ఏమన్నా మమ్మల్ని పట్టుకొని అజ్ఞానానికి దృష్టాంతాలు చేస్తారా పోనీ మీకు ఇష్టం లేకపోతే నేను దృష్టాంతం